నా స్వభావం సోహం అంతేగాని ఈ మధ్య మధ్య పానీయంగా వచ్చినటువంటి క్రూర జంతువులు సాధు జంతువులు ఇత్యాదులు కావు అన్నమాట కాబట్టి మానవుడు స్వభావం చేసి ఎప్పుడు బాధించబడతాడయ్యా మొదటి లక్షణం ఇతరులను భయపెడడం కానీ తాను భయపడటం కానీ స్వభావంలోనే ఉంటుంది అయితే ఇతరులను భయమైనా పెడతాడు లేదా తానైనా భయపడతాడు ఈ రెండూ కూడా పశులక్షణాలు ఇది విడవాలి అభయస్థితిలోకి రావాలి ఈశ్వరుని యొక్క శరణాగతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏ ఉండదు ఏ భయము అంటే మృత్యు భయం కూడా ఉండదు అలా శరణాగతుడైనటువంటి వాడికి దివ్యాత్మ దైవి సాక్షాత్కారం తన హృదయమందే ఈశ్వర సాక్షాత్కారం తన చుట్టూ తా ఉన్నటువంటి ప్రకృతి అంతా ఈశ్వరీయంగా కనబడుతున్నావు నాకు ఈశ్వర సాక్షాత్కారం అయిందని ఏమిటండి గుర్తు ఎందుకని అన్ని లక్షణాలతోనే తెలుసుకోవాలి నువ్వు దేహాత్మన్నా లక్షణాలతోనే తెలుసుకోవాలి దివ్యాత్మన్నా లక్షణాలతోనే తెలుసుకోవాలి పరమాత్మన్నా లక్షణాలతోనే తెలుసుకోవాలి ఇది గుర్తుపెట్టుకో దేత్మ దివ్యాత్మ పరమాత్మ ఏమి లేవా కేవల ఆత్మ నాలుగోది కేవలత్మ ఇది ఆత్మశబ్దానికి ప్రయోగం ఆత్మ అంటే ఏమిటైంది నేను ఆత్మ అంటే నేను ఆత్మ అంటే సత్ చైతన్యం ప్రకాశం జ్ఞానం ఆనందం ఈ ఐదు లక్షణాలు ఎక్కడెక్కడ కనపడ్డా సరే అదంతా ఆత్మయే భగవానుడు విభూతి యోగంలో కూడా చెప్పాడు ఈ సృష్టి మొత్తం మీద ఏవైనా ప్రకాశిస్తున్నట్టు కనబడితే అవన్నీ నేనే పో అన్నాడు అంతే ఏమంటే పరమాత్మను గుర్తించాలి ఇది ఆయనకు డౌట్ ఏమైనా ఇంత చెప్తున్నావు కదా నిన్ను గుర్తించాలంటే ఎలాగా అని మనందరి తరఫున అర్జునుడు అడిగాడు అర్జునుడు పరమాత్మను అడిగితే పరమాత్మ ఒకటే అంతా చెప్తూ వెళ్ళాడు మృగా మృగాణేంద్రోహంక్షిణా ఇలాగా ఒక్కొక్క సంఘాయానికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ పెట్టాడు వాటన్నింటిలో ఏది హైయెస్ట్ కెపాసిటీ ఎక్కువ శక్తిమంతం ఏదైతే ఉంటుందో ఆ మృగాలలో అపక్షులలో ఈ ఇంద్రియాలలో ఇంద్రియాణ మనశ్చాస్మి భూతానా చేతనా భూతం భూతములన్నింటిలో చేతనా కదలగలిగే శక్తి నేనే ఈ కదిలే వాటన్నింటిలో కదిలే శక్తి నేనే అంతే చూడండి దిస్ ద లాస్ట్ వర్డ్ ఏమండి పరమాత్మ అంటే ఏమిటి కదిలే వాటన్నింటిలో కదిలే శక్తి నేనే అంటే పరమాత్మ యొక్క ఉనికి లేకపోతే కదిలేవేవి కదలవు చూడండి ఎంత పర్ఫెక్ట్ నిర్వచనం ఇచ్చారు భూతానం అస్మిచేతనా మరి ఎలా గుర్తుపడతానండి అరే కదులుతోంది లేదో చూడవయ్యా భౌతికం కావచ్చు అభౌతికం కావచ్చు పదార్థగతం కావచ్చు శక్తిగతం కావచ్చు పారమార్థికంగావచ్చు ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఏ కదలికైనా సరే ఆ కదలికలన్నీ ఆ ప్రకాశములన్నీ నేనే అయి ఉన్నాను వాటికి కారణభూతుడను నేనే చూడండి వాటికి కారణభూతుడను నేనే అన్నాడు అందుకని మహాకారణం అన్నా వీటన్నింటికి ఇదంతా మహద్వాచ్యం అంటే అర్థం ఏంటి ఏమండి భూమి కదులుతుందా లేదా ఆ కదులుతుంది కాబట్టే కదా భూ భూపరిభ్రమణం ఉండబట్టే కదా ఋతువులు ఏర్పడుతున్నాయి సృష్టి అంతా ఫలపుష్పాదులతో నిండుతుంది ఆహారం అంతా తయారవుతోంది మరి ఏమండి సూర్యుడు కదులుతున్నాడా ఆ సూర్యుడు కూడా కదులుతున్నాడు జ్యోతిర్మండలంలో సూర్యుడు కూడా కదులుతున్నాడు నక్షత్ర సమూహాలలో సూర్యుడు కూడా కదులుతున్నాడు ఏమండి గెలాక్సీ కదులుతుందా ఆ కదులుతుంది దాని వేగంలో కదులుతుంది దాని పద్ధతిలో కదులుతుంది దాని కాలంలో కదులుతుంది అనంత విశ్వం కదులుతుందా ఆ కదులుతోంది కదలకుండా ఉండటంలా మరి ఏమంటే అంతా కదిలేవే కనబడుతున్నాయి కదా ఆ కదలటమేనైనా ఆ ప్రకాశమేనైనా చైతన్యం ప్రకాశం ఈ రెండింటిని లక్షణరీత్యా గుర్తుపట్టడమే జ్ఞానం ఇది గుర్తుపెట్టుకోవాలి జ్ఞానం జ్ఞానం అంటారు మీరు వాట్ ఈస్ జ్ఞానం లక్షణరీత్యా గుర్తుపట్టడమే జ్ఞానం అంతే ఆ సింపుల్ ఆజిట్ లక్షణం తెలియలేదు నీకు ఆ జ్ఞానం చాలా మందికి చూడండి రకరకాల పిండ్లన్నీ ఒక దగ్గరే పెట్టావు అనుకోండి బియ్య పిండి శనగపిండి గోధుమ పిండి మినపపీండి ఇలా ప్రపంచంలో ఉన్నవన్నీ పిండిగా మార్చి లైన్లో పెట్టి వీటిని నువ్వు చూపు ద్వారా తెలుసుకో అన్నావు అనుకోండి అన్ని చూపు ద్వారా తెలియవు కొన్ని తెలుస్తాయి అంటే వర్ణ భేదం చేత కొన్ని తెలుస్తాయి కొన్ని రుచి భేదం చేత రసభేదం చేత జరుగుతాయి కొన్ని వాసన భేదం చేత జరుస్తాయి అంటే శబ్ద స్పరిశ